ఇప్పుడు సపోజ్ మనం ఒక నెల రోజుల క్రితం కాజా తిన్నాం దట్ కాజా అన్నారు దిస్ కాజా అంటే ఏదండి ఎక్కడుంది దిశ ఏది దిశ మేము ఇంకా నువ్వు రిచేట్లో కూడా అప్పుడే దిశ అన్నారంటే రాబోయే దానిని పరామర్శిస్తూ దిశ అలా ఉంటుంది దట్ దిస్ సో గడచిన వాక్యం బ్రహ్మవాక్యం బ్రహ్మని పరామర్శ తస్మాత్ వెంటనే రాబోతోంది ఏమిటి ఆకాశమునకు ఆకాశం నుంచి పుట్టే మిగతా వాటన్నింటికి కారణభూతంగా ప్రతిపాదింపబడబోయే ఆత్మ ఆ బ్రహ్మయత్మ అని దిస్ అనంతర ప్రతిపాద్యమయ్యేటువంటి ఆత్మని బోధిస్తుంది తర్వాత ఆదౌ బ్రాహ్మణ వాక్యను సూత్రితం చత్యం జ్ఞానమనంతం బ్రహ్మా నంతరమేవక్షితం తస్మాదే తస్మాత్ బ్రహ్మణ ఆత్మన ఆత్మశబ్దవాచ్యాత్ భాష్య గారు ఇంకో రకంగా చెప్పారు ఆయన ఎలా అన్నారంటే తస్మాత్ అంటే బాగా వెనక్కాలు ఉన్నదాన్ని పరామర్శ చేస్తుంది ఏతస్మాత్ అంటే ఈ అన్నది ఇమీడియట్లీ పక్కనే ఉన్నదాన్ని పరామర్శ చేస్తుంది రాబోయేదాన్ని కాదు జస్ట్ ఏ లిటిల్ బిహైండ్ తస్మాత్ అంటే లాంగ్ వే బిహైండ్ ఏతస్మాత్ అంటే జస్ట్ వన్ స్టెప్ బిహైండ్ అలా పరామర్శ చేస్తుంది అంటున్నారు అంటే ఇప్పుడు ఏమైంది తస్మాత్ అనే పదము బ్రహ్మవిధానోతి పరం దాంట్లో ఉండే బ్రహ్మని పరామర్శ చేస్తుంది దాకా వెనక్కాలు ఉన్నది ఈ ఏతస్మాత్ అనే పదము ఇమీడియట్గా ఉంది ఏది సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆ మొదటి బ్రహ్మ తర్వాత వచ్చిన బ్రహ్మ ఇది రెండో బ్రహ్మ రెండోసారి బ్రహ్మ రెండో బ్రహ్మ కాదు ఈ రెండోసారి చెప్పబడిన బ్రహ్మని పరామర్శ చేస్తుంది తస్మాత్ ఏతస్మాత్కి అర్థం ఏంటంటే ఏ బ్రహ్మను తెలుసుకుంటే మోక్షము కలుగునో ఏ బ్రహ్మ సత్య అనంత జ్ఞానస్వరూపము ఆ అని అర్థం అక్కడికి రెండు వచ్చాయి తస్మాద ఏతస్మాత్ తస్మాత్ ఏతస్మాత్ బ్రహ్మణ ఆయి బ్రహ్మను బ్రహ్మ నుండి వెంటనే ఆత్మనండి బ్రహ్మని ఆత్మన అని ఆత్మతోటి సమానాధికరణం చేసి పెట్టారే అంటే ఆత్మశబ్దవాక్యా ఈ బ్రహ్మ ఆకాశం పుట్టింది మరి ఆత్మన అంటే ఆత్మా అనే శబ్దము చేత నిర్దేశింపబడే ఆ ఈ బ్రహ్మ నుండి ఆకాశం పడుతుంది అదేమిటి బ్రహ్మను ఆత్మశబ్దంతో ఎలా నిర్దేశిస్తారు అంటే చెప్తున్నారు ఆత్మా హి తర్వస్యా తం సమాతిశ్రుత్యంతరాత్ అది బ్రహ్మ సర్వమునకు ఆత్మ ఆత్మ అంటే అంతరతమస్వరూపము ఇంట్రెన్సిక్ ఎసెన్షియల్ కంటెంట్ దాన్ని ఆత్మ అంటారు సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఆత్మ ఇప్పుడు మీరు చపాతీ చేశారండి పూరీ చేశారు ప్యాస్ట్రీ చేశారు పాస్ట్రీ అని అలాంటిది ఏదో ఉంటాయి కదండీ ఇప్పుడు చపాతీ ఆత్మ ఏమిటి వీట్ నేనే అనేస్తున్నాను మళ్ళీ మీరేదో ఇంకోటి చెప్తే మళ్ళీ నాకు దృష్టాంతం తేడా వస్తుంది నా దృష్టాంతం లాగ తగ్గట్టు కావాలి కానీ ఓకే తర్వాత పూరి ఆత్మేమిటి వీటే ప్యాస్ట్రీ ఆత్మేమిటి వీట్ అన్నిటికీ అది ఆత్మ ఉంటాయి దట్ ఈజ్ వాట్ ఈజ్ ఆత్మ సో ఆ విధంగానే ఈ జగత్తంతా ఉంది జగత్తంతా కూడా పంచభూతాలు తప్ప ఇంకేం లేదు పంచభౌతిక జగత్ అండి దేహంతో సహా మనస్సు కూడా పంచభౌతికమే సూక్ష్మము స్థూలము అంతే గ్రాస్ మ్యాటర్ ఈజ్ ది జగత్ సటిల్ మ్యాటర్ ఈజ్ ది మైండ్ దట్ ఈస్ ఇట్ ఈస్ భూతర్ మ్యాటర్ ఓన్లీ మనం ఏం చేస్తామంటే ఓ మ్యాటర్తో ఐడెంటిఫై అయ్యి ఇంకో మ్యాటర్ని నేను చూస్తున్నాను అనుకుంటాను అంతగా అది పొరపాటు తప్ప ఇంకోటం ఎనీవే సో ఈ జగత్తు పంచభూతముల యొక్క కార్యము పాంచభౌతికము ఎలిమెంటల్స్ సో ఈ ఎలిమెంట్స్ కాబట్టి జగత్తునంతే మనం ఫైవ్ ఎలిమెంట్స్ కింద రెడ్యూస్ చేయొచ్చు ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే దేశ కాలములతో కలిపా ఆ ఫైవ్లో ఆకాశం ఒకటి కూడా పైగా సో కాలము కూడా వాటిలోనే కలిసి ఉన్నది ఇవన్నీ ఉన్నాయి వాళ్ళని కాలం దేవుంది ఎప్పుడూ అండర్స్టూడ్ అయ్యే మూమెంట్ని బట్టి కాలం వస్తుంది అదర్వైజ్ దెర్ ఈజ్ నో అదర్ థింగ్ కాలము అంటే ఆకాశంలో పదార్థము యొక్క కదలికని తెలుసుకునే విజ్ఞానము అర్థం దట్ ఈస్ కాలం స్పేస్ ఉంటుంది స్పేస్లో కదలికొస్తుంది ఆ కదలికని మీరు తెలుసుకుంటారు ఆ తెలివికి కారణము ఉంటుంది కాలము ఉంటాయి ఆ కదలిక యొక్క తెలివికి కాలము ఉంటుంది ఎనీవే సో దట్ ఎ సో ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి ఈ పంచభూతాలలో ఆకాశము యొక్క ఆత్మ ఏమి బ్రహ్మ అఖండ సత్తు ఎందు ఆకాశం ప్రకాశిస్తాం సో తర్వాత జలము యొక్క ఆత్మ వాయువు యొక్క ఆత్మ పృథివి యొక్క ఆత్మ మీరు ఈ దేని యొక్క ఆత్మని తెలుసు కూడా అది ఆ అఖండ సత్ అఖండ సతే ఖండితమై ఖండితమై ముక్కలు ముక్కలుగా అయ్యి ఆ మొక్కలు అవడంలో కూడా మొక్కలు అయినట్లుగా భాషించి అవడంలో కూడా డెన్సిటీ డిఫరెన్స్ మోర్ డెన్స్ పృథివీ గ్రాస్ వెరీ లెస్ డెన్స్ వెరీ సెటిల్ ఇస్ ఆకాశ సో దట్ అఖండ చైతన్యమే ఆకాశముగా ఇతర పదార్థములుగా భాషించుకున్న సో కనుక ఈ సర్వ జగత్తుకు ఆత్మ ఏది అని మీరు ప్రశ్నించినట్లయితే ఆ బ్రహ్మ అఖండ సత్ బ్రహ్మ అని చెప్పాల్సి ఉంటుంది అదే విషయాన్ని ఈ చాందోర్జ శృతి స్పష్టంగా చెప్పింది తత్సం స ఆత్మ సో సదేవ సోమ్యేదమగ్ర ఆసీతని ప్రారంభించి హే సౌమ్య అగ్రే సదేవ ఆసీత ఇదం సృష్టికి పూర్వము ఈ జగత్తు సద్రూపముగానే ఉండను ఆ సత్తు నుండియే తేజోబన్నములు ఆవిర్భవించినవి ఆ తేజోబన్నముల నుండి త్రివృత్కరణ ప్రక్రియ ద్వారా మొత్తం జగత్తంతా ఆవిర్భవించినది కాబట్టి ఈ జగత్తు ఆ సత్తు కంటే భిన్నముగా లేనేలేదు ఆ సత్తే సత్యము మట్టియే సత్యము కుండా మొదలైనవి మిథ్యా అన్నట్లుగా ఆ సతే సత్యము మిగిలినవన్నీ ఆ సత్తు ఎందు ఆవిష్కరింప దర్శిస్తున్నామే కానీ కనబడుతున్నాయే కానీ వాస్తవంగా ఉన్నది ఆ సత్తు మాత్రమే కనుక అదియే యథార్థము తత్స్యం స ఆత్మ అది ఏ ఆత్మ అని కను కనుక ఆ సర్వజగత్కారణమైన బ్రహ్మ ఆత్మశబ్దముగా ఆత్మశబ్దము చేత బోధింపబడుతో ఉన్నది అని చేతనే ఇక్కడ కూడా తస్మాత్వా ఏ తస్మాత్ అనేప్పుడుగా బ్రహ్మ వచ్చేస్తుంది తస్మాత్వా ఏతస్మాత్ అంటే బ్రహ్మణ అని వస్తాం ఆత్మన ఆత్మశబ్దవాచ్యమైన బ్రహ్మ నుండి అని తర్వాత అతో బ్రహ్మ ఆత్మా అదే కాబట్టి బ్రహ్మయే ఆత్మ అని చెతనే తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత కుదిరింది సపోజ్ బ్రహ్మ ఆత్మ వేరనుకోండి ఆ రకంగా వాక్య రచన కుదర బ్రహ్మ తెలుసుకుంటే మోక్షం కలుగుతుంది సత్యము జ్ఞానము అనంతము బ్రహ్మ ఆ ఈ ఆత్మ నుండి ఆకాశము పుట్టింది ఈ వాక్యరచనలో ఈ ఆత్మా బ్రహ్మే అవ్వాలి ఈ ఆత్మా బ్రహ్మకంటే భిన్నం అయితే అది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంలాగా దీనికి దానికి కలయిక ఏం లేదు అది ఏకవాక్యత లేకుండా పాడైపోతుంది విరిగిపోయిన పెరుగులాగా ఉంటుంది అది వాటర్ మూలకేనో క్రీమింకో మూలకే సంథింగ్ లైక్ దా అది యూనిటీ ఉండదు అలాగా పాడు చేయకూడదు అత కాబట్టి అయితే తేలిందేమిటి అదో బ్రహ్మ ఆత్మ తర్వాత తస్మాదే తస్మాత్ బ్రహ్మణ ఆత్మస్వరూపాత్ ఆకాశసంభూత సముత్పన్న కొంతమంది పాఠం ఎలా చెప్తారంటే ఆ బ్రహ్మ ఆ బ్రహ్మ నుంచి ఆకాశం పుట్టింది అని ఆ బ్రహ్మ నుంచి ఆకాశం పుట్టింది అంటే ఆ బ్రహ్మ మీ కల్పనలో ఉంది ఆ ఆకాశము యొక్క పుట్టుక కూడా మీ కల్పనలోనే ఉంటుంది అంతే కదా అలా కాదు అర్థం చేసుకోవలసింది ఆ బ్రహ్మ అఖండ సత్ ఇక్కడ ఆత్మరూపముగానున్నది ఈ ఆత్మ చైతన్యము నుండియే దేశభావన దాని నుండి కాలము దాని నుండి సర్వ జగత్తు యొక్క ప్రకాశము కలుగుతున్నది దట్ ఈస్ హౌ టు నో ఇట్ అలా తెలుసుకోవాలి అందుకోసం తస్మాత్ వాదస్మాత్ ఆత్మన ఆకాశ సంభూతాను it is not uh, some intellectual gymnasium hengatide so brahma ne ro hatundanda brahma ni je jagat putinda nohadan ante you show in brahma ni jagat ekad putinda and inkohado dabbulati raadam it is not like that so brahma uh, asatyam that existence of absolute is where is it is here how in the form of uh, the intrinsic reality of ayam అయామ్ యొక్క ఇంట్రెన్స్ క్రియాలిటీ రూపంగా ఇక్కడ ఉన్నది దేహ తాదాత్మ్యం ఉన్నంతసేపు యూ కెన్ ఎవర్ అప్రిషియేట్ ఇట్ దేహ తాదాత్మ్యం నుంచి బయటపడేపటికి నో దేర్ ఇస్ నో బాడీ ఓన్లీ అయామ్ అండ్ దట్ అయా ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ దట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సొల్యూట్ ఏ సెల్ఫ్ ఎవిడెంట్ ఎగ్జిస్టెన్స్ దట్ ఈస్ బ్రహ్మ ద దట్ ఈస్ ది ఆత్మా దట్ ఈస్ ది బ్రహ్మ అండ్ ఫ్రమ్ దట్ దేశము ఆ దేశంలో ఈ దేహము ఈ జగత్తున్నారు దట్ ఈస్ మై రియాలిటీ ది ఫాల్ దిస్ సైకలాజికల్ అండ్ ఇమోషనల్ ఎంటిటీ అయ్యుంది చూడండి దిస్ ఈజ్ నాట్ ది రియల్ థింగ్ ఇట్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఎ హయ్యర్ రియాలిటీ అండ్ దట్ హయ్యర్ రియాలిటీ ఇస్ బ్రహ్మ అండ్ ద సో ఇప్పుడు వేర్ ఈస్ దట్ హయ్యర్ రియాలిటీ ఇక్కడ ఈ ఇమోషనల్ పర్సన్ అనే షాడో ఎక్కడుందో అక్కడనే ఆ షాడోకి మూలంలో షాడో ఈజ్ ఆల్వేజ్ కనెక్టెడ్ టు ది రియల్ వితౌట్ ది కనెక్షన్ ఆఫ్ రియల్ దేర్ విల్ బి నో షాడో షాడో ఈ ఊళ్ళోనూనో రియల్లో ఉండదు రెండో ఒకచోటే ఉంటాయి రెండు ఒకచోటే ఉంటాయంటే మళ్ళీ అక్కడ రెండు ఉన్నాయి అనుకున్నారు ఒకటి సత్యము ఇంకొకటి మిథ్యానం ఎనీవే కాబట్టి ది షాడో ఈజ్ కనెక్టెడ్ టు ది రియల్ సో ది ద ఇండివిజువల్ విచ్ యూ విట్నెస్ ఎవ్రీడే మీరు ఒక ఇండివిజువల్ ఉన్నాడు కదండి ఆ ఇండివిజువలే కదా ఈగో సెంట్రిక్ ఎవ్రీథింగ్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ దట్ ఇండివిజువల్ ఓన్లీ ఆల్ డిజైర్స్ ఆల్ ఫియర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈగో సెంట్రిక్ సో దట్ ఈగో దట్ వాట్ ఈస్ దిస్ ఈగో ఊరికే ఈగో ఈగో అంటూ ఏదో ఉందని మీరు అనుకోద్దు ఈగో ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ థాట్స్ దట్స్ ఆఫ్ ఎ కలెక్షన్ ఏ బండిల్ ఆఫ్ థాట్స్ సో దట్ ఈగో దట్ సైకలాజికల్ ఎంటిటీ ఇట్ ఈస్ అంటే ఆల్ థాట్స్ అన్ని ముద్ద కింద పోస్తే అది ఒక ఈగో అయింది దట్ ఈస్ ది ఈగో అలాగే ఆ ఇమోషన్స్ అన్నీ కట్టగడితే అదే అదే సో దట్ ఇమోషనల్ అండ్ సైకలాజికల్ ఎంటిటీ ఉందే దట్ ఈస్ నాట్ ది రియల్ థింగ్ దట్ ఈస్ ఆన్ షాడో యూ కెనాట్ హ్యావ్ ఎ పర్టికులర్ ఇమోషన్ విథౌట్ ది అండర్లై కాన్షియస్నెస్ టు ఇల్యూమినేట్ ఇట్ మీరు చైతన్యంతో సంబంధం లేకుండా ఒక ఇమోషన్ని కలిగి ఉన్నట్టు చూస్తాను కామన క్రోధము భయము ఏదున్నా చైతన్యబద్ధమయ్యే ఉంటుంది నీళ్లు లేనిదే తరంగం ఎక్కడి నుంచి వస్తుంది నీళ్లు ఉంటేనే తరంగాలు పుడతాయి కాబట్టి ఆ ఇమోషనల్ ఎంటిటీ ఇట్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ది హయ్యర్ రియాలిటీ సో దట్ హయ్యర్ రియాలిటీ ఈజ్ ది బ్రహ్మన్ అండ్ దట్ ఈజ్ హియర్ దట్ ఈజ్ ఆత్మ ఇక్కడ ఉన్నది కాబట్టి ఆత్మ అన్న సో దట్ బ్రహ్మాత్మ దాని నుంచి ఈ ఇమోషనల్ రియాలి ఇమోషనల్ ఎంటిటీ పుడుతోంది ఈ సైకలాజికల్ ఎంటిటీ దాని నుంచి సైకలాజికల్ ఎంటిటీ పుడుతోంది ఈ సైకలాజికల్ ఎంటిటీ దేశంలో ఉందా లేదా ఉంది దేశంలో దేహ తాదాత్మ్యాన్ని చెంది ఒక దేశంలో ఉంది ఆ దేశం కూడా దాని నుంచే పుడుతోంది ఓ కాలము దీనికి డేట్ ఆఫ్ బర్త్నో ఇంకేదో ఉంది ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉందండి యూ హ్యావ్ ఏ డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ ఆఫ్ బర్త్ చైతన్యంలో ప్రకాశిస్తుందా లేకపోతే స్వతంత్రంగా నిలిచి ఉందా చైతన్యంలో ప్రకాశిస్తుంది నాకు డేట్ ఆఫ్ బర్త్ అని అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఉందండి కొంతమంది ఉంటారు పల్లెట్రోలు మనుషులు నాలుగు కోట్లు కాళ్ళు వాళ్ళకి అసలు జీవితంలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఎవడో తెలీదు సో ఎంతసేపు ఎదరో డేట్ ఆఫ్ బర్త్వే కానీ ఓల్డ్ డేట్ ఆఫ్ బర్త్ దే నెవర్ నో సో డూ దే హ్యావ్ ఎ డేట్ ఆఫ్ బర్త్ ఫర్ హిమ్ ఇట్ ఈస్ నాట్ దే నో నో ఫర్ ఇట్ ఈస్ దేర్ అంటే దేర్ మస్ట్ బి సమ్ కాన్షియస్ పర్సన్ టు థింక్ అఫ్ ద డేట్ ఆఫ్ బర్త్ దిల్ బీ దే అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ దే కాబట్టి సో ఆ కాన్షియస్ ఆ సైకలాజికల్ ఎంటిటీ అండ్ ది స్పేస్ ఇన్ ఊచ్ దట్ ఎంటిటీ ఫైన్స్ ఇట్స్ సెల్ఫ్ బై ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ అండ్ ది టైమ్ ఇన్ ఊచ్ దట్ ఎంటిటీ ఫైన్స్ ఇట్ సెల్ఫ్ ఫిక్స్డ్ విత్ బర్త్ అండ్ డెత్ డెత్ ఈజ్ ఇమాజిన్డ్ బర్త్ ఈజ్ ఆల్సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇమాజిన్డ్ ఓన్లీ సో దట్ సైకలాజికల్ ఎంటిటీ ఆ దేశము ఆ కాలము ఏ చైతన్యం నుంచి ఆవిర్భవించి ప్రకాశిస్తున్నాయో దట్ ఈస్ ది హైయ్యర్ రియాలిటీ దట్ ఈస్ ది బ్రహ్మన్ దట్ ఈస్ ది వే వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ అంతేగానే ఇది దిస్ ఈజ్ నాట్ ఎ కాస్మలాజికల్ అనాలసిస్ కాస్మలాజికల్ అనాలిసిస్ అయితే ఆత్మా అనే మాట్లాడబోయ్ దట్ బికమ్స్ ఎ కాస్మాలజీ సబ్జెక్ట్ గెలాక్సీస్ ఎప్పుడు పుట్టే ఎక్కడి నుంచి పుట్టేది లైక్ దాట్ బిగ్ బ్యాంగ్ దిస్ దాట్ నాట్ దట్ సో ఆ బ్రహ్మాత్మ నుండి ఈ దేశకాలములు ఈ జగత్తు పుట్టినది తర్వాత ఆకాశో నామ శబ్దగుణ అవకాశకరూర్తద్రవ్యా సో ఈ ఆకాశము వాట్ ఈస్ దిస్ ఆకాశ ఆకాశ ఈజ్ ఎ పర్టిక్యులర్ ది వెరీ ఫస్ట్ భూతాస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్స్ దాన్ని దానికి గుణము శబ్దము ఇట్ హాజ్ ఏ క్వాలిటీ ఎందుకంటే కార్యం కదండి ఆత్మ నిర్గుణం ఆత్మందు ఏ గుణాలు ఉండవు దాని నుంచి ఆకాశం పుట్టింది అంటే పరిచ్ఛన్నం అయిపోయింది పరిచ్ఛన్నం అయింది అంటే ఎట్రిబ్యూట్ ఉంటుంది ఎట్రిబ్యూట్స్ ఉంటేనే పరిచ్ఛన్నం అవుతుంది లేకపోతే పరిచ్ఛన్నం కాదు ఎట్రిబ్యూట్స్ లేకపోతే అది అనంతమే కనుక శబ్దము అనే గుణంతో పుట్టింది ఆకాశము శబ్ద గుణకం ఆకాశం అని వర్ణిస్తూ సో సౌండ్ అనేది దాని యొక్క గుణము సౌండ్కి మూలం వైబ్రేషన్ వైబ్రేషన్ ఉండాలంటే ఆకాశం ఉండాలి మీరు ఆకాశం లేకుండా దాన్ని అవకాశం లేకుండా తొక్కు పెట్టేశారు అనుకోండి ట్యూనింగ్ ఫోర్క్ ఉంటుంది వైబ్రేషన్ ఇచ్చేది ఈ ట్యూనింగ్ ఫోర్క్ని ఒక సిమెంట్ ప్లాస్టర్ వేసేసారనుకోండి దానికి ఇంక దాని నుంచి సౌండ్ రాదు ఎందుకంటే అది వైబ్రేట్ అవ్వాలి వైబ్రేట్ అవుతేనే సౌండ్ వస్తుంది సౌండ్ బాక్స్ అని ఉంటుంది ఇక్కడ వాయిస్ బాక్స్ అని వాయిస్ బాక్స్ అంటే దాని నిండా మాంసపు ముద్దు అనుకోండి అప్పుడు ఇంకా వాయిస్ రాదు ఆ గ్యాప్ ఉండాలి స్పేస్ స్పేస్ ఈజ్ ది బేసిస్ ఫర్ సౌండ్ కాబట్టి ఆకాశము అనేది ఒక భూతము దాని గురించి రెండు రకాలుగా మనం వర్ణించవచ్చు ఒకటి శబ్దగుణ దానికి గుణము శబ్దము రెండు మూర్తద్రవ్యాణం అవకాశకర మనకి ద్రవ్యాలు ఐదు ఉన్నాయి దాంట్లో రెండు మూడు ముహూర్తాలు రెండు అమూర్తాలు ముహూర్తములు అంటే కంటికి రూపంగా కనపడే తలుపు అంటే బాగా గాలి బాగా వేస్తుందన్నమాట సో కంటికి రూపంతో కనపడి వాటిని మూర్తములు అంటారు అంటే అగ్ని జలము పృథ్వ మూర్తము అంటే రూపము లేకుండా ఉండి రెండు ద్రవ్యాలు ఉన్నాయి ఒకటి వాయువు రెండు ఆకాశం సో ఈ మూర్త ద్రవ్యములకు అవకాశాన్ని ఇస్తుంది వాయువుకు కూడా అవకాశం ఇస్తుంది వాయువు దాన్నించే పుట్టింది ఈ మూర్త ద్రవ్యాలకి అవకాశం ఇస్తూ అవకాశం ఇచ్చేది కనుకనే ఆకాశం ఆకాశాన్ని అలా డిఫైన్ చేసాం ఇంతకుముందు చూసాం మనం ఇది అవకాశ ప్రదాతులు ఆకాశం కాబట్టి ఆ విధంగా మొట్టమొదటి భూతము పుట్టినది తర్వాత తస్మాచ్చాకాశాత్ స్వేన స్పర్శగుణేనా పూర్వేణ ఆకాశగుణేనా శబ్దేనా ద్విగుణో వాయుస్సంభూ ఇను వర్త రెండో వాక్యం చెప్తున్నారు ఆయన ఆకాశాత్ వాయు ఆ వాయువు వాక్యాన్ని వర్ణిస్తున్నారు సో ఆకాశాత్ తస్మాత్ ఆకాశాత్ ఆకాశం నుంచి వాయువు పుట్టింది ఇప్పుడు ఈ వాయువుకి ఆకాశం నుంచి పుట్టింది అంటే ఒక ఎక్స్ట్రా క్వాలిటీ దానికి ఉంటుంది దానికుండే ఎక్స్ట్రా క్వాలిటీ ఏమిటి స్పర్శ గుణము శ్వేనస్పర్శ గుణేనా అయితే కారణ గుణము కార్యంలోకి అనుభవిస్తుంది కారణంలో ఏ గుణముంటే కార్యంలోకి ఆ గుణం ఎక్స్ట్రాగా వచ్చి తీరుతుంది ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి బంగారం నుంచి పుట్టింది బంగారపు గుణము అంటే పచ్చగా వెరిగుట అది నెక్లెస్లో ఉంటుంది ఉంటుంది కదా అది కాకుండా స్వంత గుణం ఒకటి ఉంటుంది దానికి అదేమిటి ఏ డిజైన్ ఆ డిజైన్ బంగారంది కాదు కదా అది బంగారానికి ఆ డిజైన్ ఉండదు ఆ డిజైన్ నెక్లెస్కే ఉంటుంది కాబట్టి ఇట్సోన్ డిజైన్ అనే ఒక ఎక్స్ట్రా క్వాలిటీ మెలమిల పచ్చగా మెరుగుట అనే బంగారపు క్వాలిటీ రెండు క్వాలిటీస్ వస్తాయి దానికి రెండు గుణాలు వస్తాయి అలాగే ఇక్కడ కూడా ఈ వాయువుకి తనదైన స్పర్శ గుణము ఆకాశం నుంచి వచ్చిన శబ్ద గుణము రెండు ఉంటాయి అంచేతనే వాయువు ఇచ్చినప్పుడు స్పర్శ ఉంటుంది శబ్దం వస్తుంది ఇప్పుడే శబ్దం కూడా వచ్చింది కదా పెద్ద శబ్దం సో అది వాయుధర్మం రెండు గుణాలు ఈ రెండు గుణాల్లో మీరు గమనించండి ఒకటి కార్యగుణము ఒకటి తన గుణము ఈ తన గుణాన్ని అసాధారణ ధర్మము అంటారు అంటే ఇట్ ఈస్ యునీక్ టు ఇట్స్ రెండవది ఉంది చూడండి అది తనలోనూ ఉంటుంది తన కార్యంలోనూ ఉంటుంది అది అసాధారణం కాదు ఇంకో దాంట్లో కూడా ఉంటే యునీక్గానే అంటారు దీంట్లో మాత్రమే ఉంటే యునీక్ అంటారు కాబట్టి వాయు హ్యాస్ వన్ క్వాలిటీ విచ్ ఈస్ యునీక్ టు ఇట్స్ సెల్ఫ్ అండ్ వన్ మోర్ క్వాలిటీ విచ్ కమ్స్ టు ఇట్ ఫ్రమ్ ది ఆకాశ బికాస్ ఇట్ ఈస్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ఆకాశ సో ఇప్పుడు వాయుకి రెండు గుణాలు వచ్చాయి ఒకటి శబ్దము రెండు స్పర్శ తర్వాత ఆ మొదటి వాక్యంలో సంభూత అని అంటే పుట్టెను ఆ సంభూత రెండో దాంట్లో కూడా వస్తుంది ఆకాశ వాయు అంటే ఆకాశాద్ వాయు సంభూత అలాగే మిగతా వాక్యాలన్నింటిలోకి ఈ సంభూత వెళ్తూ ఉంటుంది తర్వాత వాయోరగ్ని భాష్యం వాశ్చ స్వేన రూప పూర్వాభ్యాంచ్రిగుణ అసంభూత అది వాయువు నుంచి అగ్ని పుట్టింది సంభూత ఈ అగ్నికి తనదైన యునిక్ గుణం ఒకటి ఉండేది అది రూపము ఇంతకు పైన రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఇమీడియట్ కాజు ఇంకొకటి కొంచెం దూరంగా ఉండే కాజు ఇమీడియట్ కాజు వాయువు ఆ గుణం దీంట్లోకి వస్తుంది వాయువుకి కూడా కాజు ఆకాశం కాబట్టి ఆ గుణం కూడా దీంట్లోకి వస్తుంది కనుక శబ్దము స్పర్శ రెండు పై నుంచి వచ్చాయి కారణం నుంచి వచ్చాయి దీనిదైన స్వంత గుణము రూపము ఈ మూడు గుణాలు ఉంటాయి అగ్నికి అని అగ్ని మండినప్పుడు భోగభోగా ఉంటుంది స్పర్శ వేడిగా ఉంటుంది కంటికి చూడ్డానికి ప్రకాశం ఉంటుంది రూపం కూడా ఉంటుంది నింగుడు ఉంటుంది అది అగ్ని యొక్క స్వరూపం తర్వాత అగ్నేరాప అగ్నే స్వేనరసగుణాన పూర్వశ్చత్రిభి చతుర్గుణా ఆపస్సంభూత అది అగ్ని నుంచి ఆ అప్పులు పుట్టాయి అప్పు ఆపహ అంటే అప్పులు అప్పులు అంటే అప్పు అంటే అపహ నిత్య బహువచనం అది అపహ ఏకవచనం ఉండద్ధాన్ని అప్షబ్ద అప్ప అనే శబ్దం పకారాంత స్త్రీలింగం నిత్య బహువచనాంతం శబ్దం ఎలా ఉంటుందంటే ఆపహ అపహ అపహ బహువచ ద్వితీయ అద్భి అద్భ్య అద్భ్య అద్భ్య అపాం అప్సు అని ఉ సో ఈ ఆపహ అప్పులు ఉన్నాయి అప్పులు అంటే నీళ్లు జలములు అని అర్థం వే వేదంలో అప్పులు అంటూ ఉంటాయి దానికి దానికి ఒక శ్లేషం అలా తెలుగులో అప్పు అంటే డెట్ అని సంస్కృతంలో అప్పు అంటే నీళ్ళు అనర్థం దీన్ని ఈ శ్లేషని ముళ్ళపూడి వెంకటరమణ ఒక ఒక ఆయన ఉన్నాడు మంచి కదా ఆయన ఈ శ్లేషని బాగా వాడుకున్నాడు సూర్యుడు భూమి నుంచి నీటి భూమి నుంచి అప్పు తీసుకుంటాడు అప్పు తిరిగి ఇచ్చేస్తాడు మళ్ళీ అప్పు తీసుకుంటూ ఉంటాడు తిరిగి ఇచ్చేస్తూ ఉంటాడు అక్కడ అప్పు అంటే రోడ్డు అత్తాలు ఇక శ్లేష కుడి పెద్దది చూడలేదు ఎంత బుద్ధిమత్తుడో అతను సంస్కృతం చదువుకున్నవాడు కాబట్టి ఆ మాట రాయగలిగాడు ఇప్పుడు సంస్కృతం రాలేదనుకోండి అప్పు అంటే నీళ్ళ ఏమిటి వాట్ ఈస్ హీట్ స్పీకింగ్ అబౌట్ అనుకుంటున్నాడు ఎనీవే సో అది అప్పులు అన్నట్టు ఉంటాం సో అగ్ని నుంచి ఈ అప్పులు ఇప్పుడు ఈ అప్పులకి నాలుగు గుణాలు ఉంటాయి ఒకటి అసాధారణ గుణము తనదైన గుణము అది రసము మూడు పైనుంచి వచ్చినవి శబ్దరూపరసము శబ్ద స్పర్శ రూపములు సో ఇక్కడికి నాలుగు వచ్చాయి అక్కడికి అప్పులకి శబ్ద స్పర్శ రూపరస చతుర్గుణా ఆప అంటే చాలా గ్రాస్ అయిపోతుంది చూడండి యాజ్ ది ప్రోగ్రెస్ వెళ్తుంటే ఆ సెటిల్ క్యారెక్టర్ తగ్గిపోయి గ్రాస్నెస్ పెరిగిపోతుంది గ్రాస్ అయిపోతుంది తర్వాత అద్భ్య పృథివీ అద్భ్యస్వేన గంధగుణేనా ఓర్వైశ్చతుర్భి పంచగుణా పృథివీ సంభూత అప్పుల నుండి పృథివీ పుట్టింది ఈ పృథివీకి అసాధారణ గుణము తనదైనది గంధము అంచేతనే ఈ గంధం ఎక్కడ కనబడుతుందంటే వర్షం వచ్చినప్పుడు గంధం వస్తుంది ఎక్కడైనా సరే గంధము అంటే అది పృథివీ గుణం అని గంధవతి పృథివీ ఇంకొక దాని గంధం వాయువులో గంధం వచ్చిందనుకోండి అది పృథివీ యొక్క సంక్రమించడం జరిగి సో ఇప్పుడు పృథివీకి ఐదు గుణాలు వచ్చాయి పంచగుణ అంచేతనే ఇట్ ఈస్ ది గ్రాసెస్ట్ ఇంకా ఆరో గుణం లేదు ఐదే గుణాలు ఎందుకంటే మనకు ఐదే ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఐదే గుణాలు ఎనీవే సో ఈ ఐదు కూడిన పృథివీ పైనుంచి నాలుగు గుణాలు వచ్చాయి శబ్దస్పర్శ రూపరస తనదైన గంధ అది వరస శబ్దస్పర్శ రూపరసంధ పంచగుణములు కలిగినది పృథివీ అది పుట్టింది పృథివ్యా ఓషధయ పృథివీ పృథివ్యా ఓషధయ ఆ పృథివీ నుంచి అక్కడికి పంచభూతాలు ఇంకా మిగతావన్నీ ఎలిమెంటల్స్ అంటే పంచభూతముల సమ్మేళనంతో పుట్టింది సో నెక్లెస్ చేయాలంటే బంగారం రాగి కొంత బంగారం తీసుకుంటాడు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ దానికి రెండు గ్రాములతో రాగి పారేస్తాడు అక్కడికి రెండు కలిపేసేస్తే అయిపోయింది ఇప్పుడు నో ఇట్ ఈస్ రెడీ దీని ఆర్నమెంటు బంగారం అంట దీంతో ఏ రకమైన ఆర్నమెంట్స్ అయినా చేయొచ్చు సో అలాగే ఇక్కడ కూడా ఈ ఐదు ఎప్పుడైతే తయారయ్యాయో ఈ ఐదు నుంచి సమస్త భౌతిక పదార్థములు పుడతాయి దాంట్లో ఏవో కొన్ని చెప్తున్నారు ఏవి చెప్తారో తెలుసిన ఈ దేహం వరకు తీసుకొస్తా హై నెలగా ఇది అధ్యాత్మంలోకి పోవాలి ఇంత జగత్తు అధ్యాత్మంలో పర్యవసానాన్ని చెందాలి అందుకోసం ఈ టీచింగ్ అంతా అంతర్ముఖంగా ఉండటం కోసం సో పృథివీ నుండి ఔషధులు పుడతాయి పృథివీ నుండి ఔషధులు పుడతాయంటే మామూలుగా నేల ఉంటుంది దాంట్లో విత్తనం వేస్తే మొక్క అలా అనుకునే దట్ ఈస్ నాట్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ బంగారం నుంచి నెక్లెస్ పుడుతుంది అన్నట్టు అలాగే పృథివీయే ఔషధీ రూపాన్ని పొందుతుంది ఇప్పుడు మీరు విత్తనం వేశారు అనుకోండి ఆవగింజ వేశారు ఈ ఆవ గింజకి ఏమీ లేదు ఇగ్నోర్ ఇట్ జీరో వెయిట్ అనుకోండి ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఆ మొక్క ఆ ఆవ మళ్ళీ పుట్టినప్పుడు అది రెండు గ్రాముల బరువు ఉంటుంది దాంతో పోలిస్తే ఇది అంత మైక్రోగ్రామ్ ఇగ్నోర్ ఇట్ జీరో వెయిట్ సో ఆవ వేశారు ఇప్పుడు దాని నుంచి మొక్క వచ్చింది ఆ మొక్క నుంచి గింజలు వచ్చాయి పువ్వులు వచ్చాయి అన్నీ వచ్చాయి సో ఆ మొక్క ఫుల్గా అది ఎండిపోయి ఇప్పుడు ఇంకా హార్వెస్టింగ్ రెడీగా ఉన్నప్పుడు ఆ మొక్కని పీకారు వ్రేళ్లతో సహా పీకారు పీకి తూకం వేశారు తూకం వేస్తే రెండు గ్రాములు ఉంది ఇప్పుడు రెండు గ్రాములు ఎక్కడి నుంచి వచ్చిందంటారు పృథివీయే ఆ గ్రాముల రూపంగా రెండు గ్రాముల పదార్థ రూపంగా పరిణామాన్ని చెందింది అదే అర్థం పృథ్వీ ఔషధ అంటే అంతేగాని మామూలుగా నేల మీద విత్తనం వేస్తే మొక్కలు వచ్చాయని అలా కాదు అది మొక్కలు అంటూ వేరే ఏం లేవు పృథివీయే ఓషధి రూపంగా పరిణమించినది పృథివ్యా ఓషధయ తర్వాత ఔషధీభ్యోన్నం ఓషధీభ్య అన్నం సంభూతం ఈ సంభూత అన్నది ఉంటుంది అది అవసరం అయితే మారుతుంది మళ్ళీ అవసరమైతే నపూషకలింగంలోకి మారుతుంది ఎలా అవసరమైతే అలా మారుతుంది ఔషధుల నుండి అన్నము పుట్టినది ఔషధి అనే పదానికి రెండు అర్థాలు చెప్తా ఓషధయ ఫలపాకాంత అని ఒక విశిష్టమైన అర్థం ఇప్పుడు ఈ వరి మొక్క అది పుట్టి పెరిగి గింజలు ఉత్పత్తి అయిన తర్వాత ఎండిపోతుంది ఫలపాక అంత ఆ గింజ బాగా ముందు పాలు పోసుకుంది అంటారు అంటే పైన ఆ షెల్ వస్తుంది ఆ షెల్ వస్తూనే లోపల పాల రూపంగా వస్తుంది చాలా మెత్తగా ఉంటుంది ఆ గింజను తీసి మీరు కొరికితే ఆ లోపల నుంచి పాలు పైకి వస్తారు అలా ఉంటుంది ముందు ఆ గింజ ఆ పాలు అంటే ఇంకా పక్వం కాలేదన్నమాట అది క్రమంగా మొక్కలోంచి దానికి న్యూట్రిషన్స్ అందుతాయి అది గట్టిపడి బాగా తర్వాత మెత్తగా ఉంటుంది గట్టిపడ్డా కూడా ముందు మెత్తగా ఉండి తర్వాత బాగా గట్టిపడి ఇప్పుడు పర్ఫెక్ట్గా గట్టిపడి గట్టిపడి ఇంకా పచ్చిగా ఉంటుంది గింజ యూ కెన్ సి ఇట్ గ్రీన్ ఉంటుంది ఈ లోపల ఆ గింజ ఎండుతుంది ఎండి అదే గోల్డెన్ యెల్లో షేప్లోకి వస్తుంది అప్పుడు మొక్క కూడా ఇంకా ఎండిపోతుంది దాని లైఫ్ అంతమైపోతుంది అందుకని ఫల పాక ఫలము అంటే గింజ పాక గట్టిపడి పక్వమైంది అంతహ ఆ మొక్క యొక్క జీవితం అక్కడికి అంత ఉంటుంది సో ఏ మొక్క అయితే ఆ గింజని తయారు చేసి అది గట్టిపడగానే పక్వము కాగానే తన జీవితం అంతం చేసేసుకుంటుందో అటువంటి మొక్కకి ఔషధీ అని పేరు ఔషధయ ఫలపాకాంత అరటి చెట్టు కూడా ఔషధీయే మావిడి చెట్టు ఔషధి కింద రాదు ఇకే మీరు ఆ డెఫినేషన్ అప్లై చేస్తే అది అమలని ఘంటు ఇచ్చిన అర్థం అది సో అలాగే డిక్షనరీ మీనింగ్ అది అది అప్లై చేస్తే ఆ అర్థాన్ని చెప్పచ్చు అదో ఒక పర్టికులర్ మీనింగ్ మీరు ఆ మీనింగ్ని కొంచెం విస్తారంగా తీసుకోవచ్చు అంటే మిగతా ఆహార పదార్థాలు అన్నింటినీ ఓషధులు దానికి నిర్వచనం వేరే ఉన్నది ఓషతి ఓషతి ధత్తే రెండు ఇక్కడ ఓషతి అనే దానికి ఇంకో అర్థం చెప్పబోతున్నారు శంకర్లు ఓష ఓష దహ దహ అనే అర్థం ఉన్నది దానికి సో అదేం చేస్తుందంటే ఆకలిని కలిగిస్తుంది ఇప్పుడు మీరు అన్నం తిన్నారనుకోండి శరీరంలో మెటబాలిక్ ప్రాసెస్ బాగా రిజూబినేట్ అవుతుంది అప్పుడు శరీరానికి మంచి బలం వస్తుంది ఆ బలంలో అన్ని అంగాలు బాగా మంచి ఉంటాయి అప్పుడు మళ్ళీ ఆకలి పుడుతుంది అసలు మొట్టమొదటి ఆకలి నుంచి రెండో ఆకలి పుడుతుంది ఆ రకంగా ఈ ఆకలిని కొనసాగించడంలో కూడా మనం తినే ఆహారం పాత్ర ఉంటుంది సో దట్ ఈజ్ వన్ వే తర్వాత ఇంకో రకంగా ఏమిటంటే ఔషధి దోషాన్ దత్తే గుణాన్ ఇది ఔషధి ఆహారాన్ని మీరు తీసుకున్నప్పుడు అది లోపల ఉండే దోషాలని పోగొట్టి గుణములను సంక్రమింపజేస్తుంది దోషాలను పోగొట్టడం ఎసిడిటీ బాగా పెరిగి కొంత ఆహారం పారేస్తే ఆ యాసిడ్ యొక్క దోషం తగ్గిపోతుంది న్యూట్రలైజ్ చేస్తున్నట్టుగా తర్వాత అంతేనా ఇంకంతకంటే అధికంగా ఏమీ పర్పస్ సర్వ్ చేయదా అంటే నో అలా కాదు దత్తే గుణ అది కొన్ని గుణాలని కూడా మనకి సంకీర్ణంగా చేస్తుంది న్యూట్రిషన్ విటమిన్సు బలము ఇలాంటివన్నీ కూడా కాబట్టి దానికి ఔషధి అని పేరు సో ఈ విధంగా ఔషధి అనే పదము ఆ మొక్కని సూచిస్తుంది ఈ సందర్భంలో ఫైనల్గా ఆహార రూపంగా ఇండి పనులు చేస్తూ అది సో ఔషధయ ఆహారమునకు మూలములో నుండే మొక్కలు అవి పృథివీ నుంచి పుట్టాయి సో పృథివీ యాషయ తర్వాత ఔషధీభ్యోన్నం ఓషధీభ్య అన్నం అది ఆ మొక్కల అన్నము పుట్టినది అన్నము అంటే ఆహారము సో తర్వాత అంటే మనం తిని ఆహారం మొక్కల నుంచి పుట్టింది అంచేతనే ఇక్కడే చెప్తారు ఆహారము అంటే వెజిటేరియన్న ఆహారము అంటే ఫుడ్ ఫుడ్ ఈజ్ వెజిటేరియన్ మీల్ కెన్ బి ఎనీథింగ్ దర్ ఈ దర్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫుడ్ అండ్ మీల్ ఫుడ్ ఈజ్ వెజిటేరియన్ ఔషధీభ్యహారణం మీల్లో ఉంది మీరు దేన్నైనా మీల్ కింద చేసుకోవచ్చు పక్కింటి వాడిని కూడా మీరు కొంతమంది క్యా ఇప్పుడు బకాసురుడు ఉన్నాడు అనుకోండి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నైబర్స్ అతనికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైబర్ ఇంట్లో ఓ మనిషిని మీలు కింద చేసుకుంటాడు వాడు బకాసురుడు క్యానిబల్ సో అలాగా మీలు ఏదో రావచ్చు ఇప్పుడు చైనాలో ఏవేవో మీల్స్ ఉంటాయి కొరియాలో సియోళ్ళలో రకరకాల మీల్స్ ఉంటాయి అవన్నీ మనం చెప్తే కూడా మేము రాత్రి భోజనానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీళ్ళు కొడుకు ఎనీథింగ్ వేఆర్ నాట్ టాకింగ్ talking of వేఆర్ టాకింగ్ ఆఫ్ ఫుడ్ ఫుడ్ ఈజ్ ఓషధీభ్య అన్నం అది కాబట్టి సో ఫుడ్ని డిన్నర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫుడ్ అదే మీల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫుడ్ ఆర్ లంచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫుడ్ ఫుడ్ ఈజ్ డిఫరెంట్ మీరు ఏ రకరకాల మన మనుషులు ఎవేవో ఆలోచనలు చేస్తే ఎవేవో చేస్తూ ఉంటారు కానీ అన్నం ఈజ్ ఓషధీభ్యతనే చాలామంది ఈ నియమాన్ని పాటిస్తారు అంటే వెజిటేరియన్ అని అర్థం మోస్ట్లీ తర్వాత అన్నాష అన్నము నుండి పురుషుడు పుట్టినాడు పురుషుడు అంటే పూర్ణపురుష అని అర్థం చెప్పకూడదు అన్నం నుంచి ఏది పుడుతుందో దానికే పురుష శబ్ద వాచం అంటే దేహము యా సో నేను వస్తున్నా సో అన్నాత్ పురుష అన్నము నుంచి పురుషుడు పుడతాడు అంటే ఇక్కడ పురుష శబ్దానికి అర్థము దేహము ఎందుకంటే దేహము అన్న వికారం మీరు తినే అన్నమే దేహరూపంగా నిర్మాణం అవుతుంది ఇప్పుడు వడలు తింటారనుకోండి మామూలుగా రెండు మూడు తింటే పర్వాలేదు అంతకంటే ఎక్కువ వడలు తింటే ఈ వడలు దేహంలో వడల ఆకారాన్ని ధరిస్తాయి దేహంలో అవి అవుతాయి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఫిక్స్ అవుతాయి ఫిక్స్ అవుతాయి సో అలాగే మరొకటి మరొకటి మరొకటి సో బర్గర్స్ ఇలాగ ఏవేవో తింటూ ఉంటారు అవన్నీ ఎక్కడికి పో అక్కడే ఉంటాయి దే రివైల్ ది బాడీ సో అదేమిటండి తింబ తిన్న ఆహారం అంతా ఇక్కడ ఉందంటే సపోజ్ ఈ వెయిట్ చూసుకుంటే వెయిట్ అలా పెరిగిపోతూ ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చింది అంతా గాలి నుంచి రాదు నీళ్ల నుంచి రాదు ఆహారం నుంచి వస్తుంది సో అన్నాత్ పురుష అన్నము నుంచి పురుషుడు పుట్టినాడు అంటే అక్కడ పురుష శబ్దానికి దేహము అనర్థం అన్నము నుంచి దేహం ఎలా పుట్టింది అంటే దానికి శంకరులు ఆ క్రమాన్ని చెప్తున్నారు అన్నాత్ ఎూపేణ పరిణతాత్ పురుషపాణ్యాద్యాకృతిమాన్ సంజాత సంభూత అనర్థం అది ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక మనిషి భుజిస్తాడు ఒక మానవుడు భూజిస్తాడు భూజిస్తే అది వాడి దేహంలో అన్నరస రూపాన్ని పొందుతుంది ఆ అన్నరసమే ఒక కణము రూపంలో ఉంటుంది ఈ కణము తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది ప్రవేశించి మళ్ళీ అక్కడ అన్నాన్ని సంపాదించుకుంటుంది తల్లి తినే ఆహారం నుంచి అన్నాన్ని సంపాదించుకుంటుంది సంపాదించుకుని క్రమంగా ఆ కణం నుండి అన్ని అవయవాలు అలలలా వికసిస్తాయి వికసించి పది మాసాలు తల్లి గర్భంలో పూర్ణ వికాసాన్ని పొంది జన్మని పొందిన తర్వాత చేతులు కాళ్ళు ముక్కు కన్ను అన్నింటితోటి దేహం నిర్మాణం అవుతున్నారు సో ఈ దీన్ని ఫుడ్ బాడీ అని అంటారు మనమేమో దానికి బాడీ అని పేరు బాడీ అని కూడా అనము సన్ డాటర్ అని అంటారు అంత సెంటిమెంటాలిటీ ఆల్ ఇమోషన్స్ యాక్ట్ ఇట్ ఇట్ ఈజ్ ఎ బాడీ రైట్ ఇట్ ఈజ్ ఎ ఫుడ్ బాడీ రియల్స్ సో అన్ని ఫుడ్ బాడీసే ఇది ఫుడ్ బాడీయే ఇది ఫుడ్ బాడీయే అది ఫుడ్ బాడీయే సో ఫుడ్ బాడీ అని ఎందుకన్నారంటే దేర్ ద లైఫ్ ఎక్స్ప్రెస్సెస్ అందుకోసం ఫుడ్ బాడీ అన్నారు ఫుడ్ బాడీ కాకపోతే స్టోన్ బాడీ అనుకోండి లైఫ్ ఎక్స్ప్రెస్ కాదు ఫుడ్ బాడీ అయితే లైఫ్ ఎక్స్ప్రెస్ స్టోన్ తోటి ఓ బా దేహ ఆకారాన్ని మీరు నిర్మాణం చేశారనుకోండి దాంట్లో లైఫ్ ఎక్స్ప్రెస్ కాదు ఎందుకని ఇట్ ఈస్ నాట్ ఫుడ్ బాడీ ఇట్ మస్ట్ బి ఫుడ్ బాడీ దెన్ ఓన్లీ లైఫ్ విల్ ఎక్స్ప్రెస్ కాబట్టి తండ్రి ఫుడ్ బాడీయే తల్లి ఫుడ్ బాడీయే ఈ పుట్టిన శిశువు ఫుడ్ బాడీయే అన్నీ ఫుడ్ బాడీ ఇస్తే అధ్యతనే చంద్రోగ్యంలో ఏడో అధ్యాయంలో వస్తుంది ప్రాణపిత ప్రాణోమాత తండ్రి ఎవరు ప్రాణము తల్లి ప్రాణము ప్రాణ ప్రాణం ప్రాణాయ దాతి చాంద్రోగ్యంలో వస్తుంది ఇప్పుడు ఒకటో దానం చేస్తున్నాడు బియ్యం దానం చేస్తున్నాడు సో విత్తనాలు దానం చేస్తున్నాడు విత్తనాలు ఏమిటి ప్రాణము దానం చేసేవాడు ఏమిటి ప్రాణము పుచ్చుకునేవాడు ప్రాణం ప్రాణ ప్రాణం ప్రాణాల దుధాంత ప్రాణమే అది మర్చిపోతాం ఫుడ్ బాడీ అది మర్చిపోతాం హ్యూమన్ బీయింగ్ అది మరిచిపోతాం వీ సూపర్ ఇంపోజ్ సంథింగ్ పుత్ర పుత్రిక అని సూపర్ ఇంపోజ్ par loving and caring and then bringing up all that is okay what that attachment that comes out food body anaru ankonde attachment jathana tatvamlo ragaveshana undu prana pita prano mata kala pranam rala nadati adi bhagam ottu pettin thelkonde nothing takes birth and nothing dies into dikinchalsundi gaani aggregate veyalasindi <laughs> gaani emi ledhu these things <laughs> happen not by my agency they happen anni bhesasmaadvatah povate vishode tisurya suryudu oyesthunadu ani namusthunne evvalu sankalpan chethanu ee pranamu ee vayu visthoni suryudu poduthunadu ivanni nadustunayi aa maha sankalpam aa maha mana avantara sankalpalu unnuntayi ee avantara sankalpalu ivanni navasaram they have no value అవాంతర సంకల్పాన్ని మీరు మహాసంకల్పంలో భాగం చేశారనుకోండి దాని పేరే పరమేశ్వర ప్రీత్యర్థం కర్మకరిష్యే అంటే అర్థం నా సంకల్పాన్ని అవాంతర సంకల్పాన్ని ఈశ్వర సంకల్పంలో కలిపేస్తున్నాము అని అర్థం అలా కాకుండా శత్రుజయ అర్థం కర్మకరిష్యే అన్నారు అనుకోండి ఇది ఇది వీడు అవాంతర సంకల్పం ఈశ్వర సంకల్పంతో పోయిన సైడ్ అవుతుందో అవదో వేచి చూడాలి it may, it may not We have to wait ఎనీవే సో ఫుడ్ బాడీ ఫుడ్ బాడీ food ఫ్రమ్ ఫుడ్ ఫుడ్ బోర్న్ ఫ్రమ్ born from బోర్న్ ఫ్రం born from బోర్న్ ఫ్రం సంథింగ్ ఎల్స్ సమ్థింగ్ ఎల్స్ ఫైనల్లీ ఆత్మా చేసి బ్రహ్మా అంచేతనే ఒక చోట చెప్తుంది అంటే మనందరము బ్రహ్మవంశ్యులము అని చెప్పి బ్రహ్మ బ్రహ్మవంశంలో ఉండేవాళ్ళే కొంతమంది కశ్యపుడు గారి మనుష్యం కొంతమంది భరద్వాజుడు గారి మనుష్యం కొంతమంది మీకు ఏ వంశము లేదు ఇలా ఇవన్నీ అందరూ మనుష్య పశు పక్ష్యాది సర్వ ప్రాణులు బ్యాక్టీరియాతో సహా అన్నీ బ్రహ్మవంశంలోనే ఉంటాయి బ్రహ్మవంశ్యా సర్వే ఎనివే సో ఈ అన్నము రేతస్సు రూపంగా రేతస్సు అంటే పురుషుని శరీరంలో ఒక కణము ఆ కణము తల్లి గర్భంలో ప్రవేశించి అది పరిణామాన్ని చెంది అంటే ఇంకా ఆహారాన్ని సంతరించుకుని వికాసాన్ని చెంది పురుష అయింది పురుష అంటే బాడీ ఇది కాంటెక్స్ట్ మనుష్య దేహము అధ్యతనే శిరపాణ్యాది ఆకృతి మాన్ తలకాయి చేతులు అనే ఒక విశిష్టమైన ఆకారము కలదిగా పుట్టింది ఆకారమే ఆ వస్తువులో మా భేదం ఏం లేదు వస్తువు ఫుడ్ బాడీ పశువైనా ఫుడ్ బాడీయే పక్షు అయినా ఫుడ్ బాడీయే మనిషైనా ఫుడ్ మార్పులు ఉన్నాయి ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనుష్యాధికారము మనుష్యులకి కదా టీచింగ్ అంచేత ఈ కాంటెక్స్ట్లో పురుషుడు అంటే మనుష్య దేహము నో జెండర్ ఇస్ మెంట్ నో జెండర్ కేవలము శిరస్సు పానీ కాళ్ళు చేతులు ఉన్నటువంటి ఆకారంగా పుట్టింది శిశువు జన్మించిందండి శిశువు అంటే మగపిల్లాడా ఆడపిల్లా అంటే ఓ బాద్మే ఆయగా శిశు జాత ఇట్ ఈస్ లైక్ దాట్ సో సవా ఏషపురుషోన్నర సమయ విల్ కంటిన్యూ అయితే ఓం పూర్ణమ పూర్ణమి పూర్ణ పూర్ణ నమ దశ్యే పూర్ణశ్య పూర్ణమయ పూర్ణమేవాశిష్యతే శాంతిశాశాంతి హరి ఓం శ్రీగ్రో నమ్మ హరి ఓం త శ్రీకృష్ణార్పణమస్తు